కబీర్దాస్ అంటారు ఇడి జాయగా హంస అకేలా ఏ జగ దర్శంక మేళ జగత్ అనేది ఒక మేళ మేళ అంటే అందరూ పెద్ద సముదాయం ఎటువంటి సముదాయం దర్శంక మేళ ఉమ్మసారి సత్య మేళ కాదు దర్శంక మేళ ప్రపారిషన్ ఇదికే కనబడుతుందంతే కనబడిదే తప్ప అది యథార్థం కాదు వాస్తవం ఫస్ట్ సో ఆ విధంగా జగద్రూపంగా ఆ జగత్ అనేటువంటి దర్శనానికి అధిష్టానంగా ఉన్నటువంటి ఆ పరమాత్మను పరమాత్మ శ్రీకృష్ణ రూపంగా ఉన్నాడు ఇప్పుడు ఆ జగత్తనే మేళాన్ని నాకు నువ్వు చూపించు అని అడుగుతాడు సఖైత ద్రష్టుమిచ్చటి ఎందుకంటే ఈ జగత్తనే సినిమా దుసరా ఇది చాలా గొప్ప సినిమా ఎంత గొప్ప సినిమా సినిమాలో మీకేముంటాయి స్పేసు టైం ఉంటాయి స్పేస్ ఉంటుంది టైం ఉంటుంది ఆబ్జెక్ట్స్ ఉంటాయి అదే కదా సినిమా అంటే అలాగే ఈ జగత్తులో కూడా స్పేస్ ఉంటుంది ఆబ్జెక్ట్స్ ఉంటాయి గోడము నక్షత్రము ఇలాంటి దగ్గర దగ్గర చిన్నవి ఎన్నో అనంతంగా ఉంటాయి కాలం ఉంటుంది ఎంత ఉంటుంది నిరవధికంగా ఉంటుంది అంతటి అనంతమైన దేశం నిరవధికమైన కాలం వాటితోటి నిండి ఉన్న ఈ జగత్ అనేటువంటి ఈ సినిమా చూడాలి అని అర్జును నాకు కోరిక అటు ఆ ఇచ్చ ఈ అధ్యాయము ఉదయించినది పదకొండవ అధ్యాయము ఆరంభమైనది దీనికి శంకర భగవత్పాదల యొక్క అవతారిక సరళమైన అవతారిక ఉందాము భగవతో విభూతయ గడచిన అధ్యాయంలో ఏమైందో ఆయన సూచనగా చెప్తున్నారు దీన్ని సంబంధ భాష్యము అని అంటారు గడచిన అధ్యాయంలో ఏమైందో చెప్పి దానికి గడుస్తు రాబోతున్న అధ్యాయంతో కనెక్షన్ సంబంధాన్ని చెప్తారు గడిచిన అధ్యాయంలో భగవాను విభూతులు ప్రదర్శించబడే విభూతి అంటే ఒక మహిమ ఒక శోభ ఇది ఎలాగంటే ఈ వెలిగే దీపము ఎలక్ట్రిసిటీకి ఒక గు ఎలక్ట్రిసిటీ కంటే భిన్నంగా అదేమీ లేదు ఎలక్ట్రిసిటీయే కానీ వైర్లో ఉన్న ఎలక్ట్రిసిటీకి బల్బులో ఉన్న ఎలక్ట్రిసిటీకి తేడా ఉంది వైర్లో ఉన్న ఎలక్ట్రిసిటీలో మీకు శోభ కనపడదు బల్బులోకి అదే ఎలక్ట్రిసిటీ వచ్చేప్పటికీ అర్థులు ఫ్యాన్లోకి అదే ఎలక్ట్రిసిటీ వచ్చేప్పటికీ మరో అద్భుతంగా ఇదో ఈ ఉన్న తత్వం అదే తత్వం ఒక్కటే కానీ అద్భుతాలు అనేకం అదే ఎలక్ట్రిసిటీ అలాగే బంగారం బంగారం తత్వం ఒక్కటే కానీ దానితోటి నిర్మాణం చేసే ఆభరణములు అనేకం జనం అనుకుంటారంటే ఆభరణములు అనేకం కనుక తత్వములు అనేకం అనుకుంటారు అనేకం దాని బంగారం ఒక్కటే ఈశ్వరుడు ఒక్కడే రెండవది లేని ఒకటి అద్వయం కానీ విభూతులు అనేక ఇప్పుడు విభూతులను తత్వముగా మీరు ఎప్పుడైతే మిస్టేక్ చేసుకుంటారో అప్పుడు ఇవి ఎంత రింటూ అండ్ కన్స్టిట్యూషన్ ఇప్పుడు అగ్ని వరుణుడు జలముడు ఆకాశము ఇవన్నీ ఆ పరమాత్మ యొక్క విభూతు తప్పలో ఒక్కటే విభూతులు వేరు కానీ మీరు సరిగా అర్థం చేసుకోలేదనుకోండి మీరేమనుకుంటారు మీరంటే మీరండి కాదు ఇంజన్లో అగ్ని ఒక పెద్ద ఆయన ఎక్కువ ఇచ్చుకుంటాడు వరుణుడైనా ఇంకొక పెద్ద ఎలా ఉందంటే ఎలక్ట్రిసిటీ ఒక్కటే అని తెలుసుకోకుండా దానికి వేరు వేరు పేర్లు పెట్టుకుని ఆ తూర్పుగోదావరి జిల్లాలో ఒకడు ఉంటాడు మెదక్ జిల్లాలో ఇంకొకటి ఉంటాడు అది అలాగే ఉండదు మెదక్ జిల్లాలో ఉన్న ఎలక్ట్రిసిటీయే తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఉంటుంది అగ్నియందు ప్రకాశించే పరమాత్మయే వర్ణునియందు కూడా ప్రకాశిస్తాడు సముద్రంలో వర్ణునియందు పరమాత్మ ఉన్నాడో అగ్నిగోళంలో అదే పరమాత్మ అగ్ని రూపంలో ఉన్నాడు రెండు వేరువేరు విభూతులే తత్వాలు కావు ఆ తత్వంలోకే భగవంతుడు అని పేరు ఆ భగవంతుడులోనే పదము చాలాసార్లు మనం అనుకున్నాము మళ్ళీ రాబోతో ఇంకోసారి ఆయన శంకరం గుర్తు చేస్తారు ఆ పేరు యొక్క అర్థ అప్పుడు చూద్దాము కాబట్టి ఆ పరమాత్మ యొక్క అనేకములైన విభూతులు ఉన్నాయి ఎన్నున్నాయంటే అనంతములైన విభూతులు ఉన్నాయండి ఎందుకో చూసిన బ్రహ్మాండము అనంతము కాలము మేధావధికట్టి అనంతములైన విభూతులు ఉన్నాయి వాటిల్లో ఏవో కొన్నిటిని దొరికే సూచన కొరకు అక్కడ చెప్పిన పరోధ్యాయ ఏదో లెక్క కూడా వేశారు ఎవరం డెబ్బై రెండు విభూతులు అయింది చెప్పారు నా తెలుస్తుంది తత్ర విష్టభ్యాహమిదం కృత్స్ ఏకాంశే స్థితో జగత్ ఇది భగవతా అభిహితం అక్కడనే అదే అధ్యాయంలో శ్రీకృష్ణుడు వాణి ఏమనంటే నేను ఈ జగత్తునంతనూ వ్యాపించి ఉన్నాను విష్టభ్య జగత్తునంతనూ వ్యాపించి ఉన్నాను ఈ వ్యాపించుట అనేది జాగ్రత్తగా అర్థం తెలుసుకోవాలి వ్యాపించుట అంటే ఆభరణముల ఎండు బంగారము వలే అని అర్థం అంతేకాని అగ్ని ఇనుపగుండులో అగ్ని వలే అని కాదు ఇనుపగుండులో అగ్ని వ్యాపించి ఉంటుంది ఇనుపగుండు నిప్పుల్లో విశేషం ఉండే నిపుణుల్లోని బయటకు తీస్తే అగ్ని ఎక్కడ ఉంటుంది ఆ ఇనుపగుండు అను వ్యాపించి ఉంటుంది ఏ భావంలో మీరు కొట్టుకున్నా చేయగలుగుతాం ఇనుక గుండు ఎందు అగ్ని వ్యాపించదు ఇనువు వేరు అగ్ని వేరు భేద దృష్టి ఇక్కడ వ్యాపించి అంటే అలాగే అది ద్వైతమైపోతుంది వ్యాపించి అంటే ఆభరణముల ఎందు బంగారము వలే తరంగముల ఎందు నీరు వలే సినిమా తెర మీద తరపడే దృశ్యముల యందు ప్రకాశను వలే కాంతి వలె ఈ జగత్తంతా కూడా నేను ఉపాదానముగా ఉపాదాను అంట మెటీరియల్ ఆ విధంగా విశ్వకు జగత్త వ్యాపించి ఉన్నాడు నేను ఆ విధంగా అంటే జగత్తు ఎంత గొప్పది ఎంత పెద్దదైనా పరిచ్ఛిన్నమేగా అయితే మరి నువ్వు ఇంతేనా అయితే నీకు కూడా ఒక పరిమితి గలదా పెద్దవాడే అవ్వచ్చు కాక కానీ పరిమితి ఈశ్వరుడు పరమాత్మ పరిమితి గలవాడే అని ఈ జగత్తునంతరం కేవలము ఒక అంశ మాత్రమే వ్యాపించి విన్నాను అంటే జగత్తంతా కలిపితే ఈశ్వరుని యొక్క పూర్ణత్వం వస్తుంది అనుకోదా ఎందుకంటే ఒక ఎకాంశనా అని చెప్పడంలో ఒక ప్రిన్సిపల్ ఉంది అది ఎలాగంటే ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ లో ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి వాటిని ఎన్నింటినీ కలిపినా మీకు ఇంకో ఫైనైట్ నెంబర్ వస్తుంది తప్ప ఇన్ఫినిటీ రాదు మీరు పదివేలు లక్ష యాభై లక్షలు పది కోట్లు ఇలాగే మీరు ఎన్ని నెంబర్లు చెప్పి అన్నింటికి కలుపుకుంటూ పోలా కలుగుకుంటూ ఎప్పటికీ మీరు ఈ అనంతానికి ఎప్పుడు చేస్తారు ఇన్ఫినిటీకి ఎన్నికీ చేర ఫైనట్ నెంబర్స్ని కలిపితే ఇన్ఫినిటీ రాదు ఇంకో ఫైనట్ నెంబరే వస్తుంది అలాగే జగత్తులంతని కలిపితే చాలా పెద్దదవుతుంది తప్ప పూర్ణ పరమాత్మ అవలేదు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు కాంతి ఉన్నారు కాంతిలో ఎన్ని సినిమాలు చూపించవచ్చు చెప్పండి సపోజ్ వంద సినిమాలు ఇప్పటి వరకు చూపించాడు అమ్మా కాంతిలో ఆ వంద సినిమాలని కదితే కాంతి అయిపోకుండా ఇంకా ఇంకో ఎన్నో విధులు ఉంటాయి ఇంకా చూపించవచ్చు దాంట్లో అలాగే కాబట్టి జగత్తులంతనూ పరమాత్మ వ్యాపించి ఉన్నప్పటికీ ఒకే అంశం చేత ఒక చిన్న పార్టీ చేత వ్యాపించి ఉన్నారు తప్ప పూర్ణం అని అనుకోవడానికి ఆ రకంగా ఈశ్వరుడు యొక్క పూర్ణత్వాన్ని భావన చేయడానికి వీలు లేదు కాబట్టి ఈశ్వరుడు జరుగుతుంటారు బంగారము ఇప్పుడు ఒక లక్ష ఆభరణాలు బంగారం మీకు అన్నింటిలోనూ ఎలా వ్యాపించి ఒక అంశ చేత వ్యాపించి పూర్ణంగా అంతేనా పూర్ణం అంతేకాదు బంగారం బాగుంటుంది బాగు కాబట్టి ఒక అంశ చేత వ్యాపించి భూమి ఎందు ఉన్న బంగారంతో సరిపెట్టకూడదు ఎందుకంటే సూర్యుని ఎందు బంగారం ఉంటుంది హెవీ మెటల్స్ అన్నీ ఉంటాయి సూర్యుని యొక్క కోడ్లో మార్స్లో ఉంటాయి బంగారం వేనస్సులో ఉంటుంది ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది కాబట్టి ఈశ్వరుని యొక్క ఒక అంశ ఈ జగత్తంతా వ్యాపించబడి ఉన్నది ఆ విధంగా ఆయన ఇంతకుముందు చెప్పి ఉన్న ఇది భగవత అభిహితం శ్రుత్వా జగదాత్మ రూపం ఆద్యం ఐశ్వరం దతే సాక్షాత్కత్వం ఇచ్చను సో బగలు అనుకుంటోందండి క్లియర్గా వినబడుతోంది ఓకే సో ఈ మాట విన్నాడు అర్జున శ్రీ ఆయన సాక్షాత్కర్వం ఇచ్చాడు సాక్షాత్తుగా చూడాలి అని అనుకుంటారు సాక్షాత్తుగా అంటే ఇప్పుడు నేను చూసింది మీకు వర్ణించి చెప్పాను అనుకోండి అప్పుడు మీకు తెలుస్తుంది కానీ ఆ తెలియబడేదానికి తెలుసుకునే మీకు మధ్యలో నా వర్ణనని ఇంకొకటి ఉంటుంది మధ్యలో సాక్షాత్ అవదా అలా కాకుండా నేను వర్ణించి చెప్పిన దాన్ని మీరు డైరెక్ట్గా చూసేసరిపోండి దాన్ని సాక్షాత్కరించుకోవటా అని అంటారు కాబట్టి కాలము నిరవధికము అనంతమైనది బ్రహ్మాండము దీనినంతనూ ఆ పరమాత్మ ఒకే ఒక అంశ చేత వ్యాపించి ఉన్నాడు అనే ఈ సత్యాన్ని వీళ్ళు ఏదైతే అధ్యాయంలో గడిచిన అధ్యాయంలో వర్ణించి చెప్పినడో దానిని విని ఓహో అలాగా అని అనుకోవడంతో చెందకుండా దాన్ని స్వయంగా తాను సాక్షాత్కరించుకునవలేము అనే ఆకాంక్ష అర్జును నాకు కలిగింది ఇప్పుడు కూడా మనకు కలిగే ఆకాంక్ష అది ఒక ఉన్నతమైన స్థాయికి చెందినదే అయి ఉండాలి కోరిక అది పెద్దది అయి ఉండాలి చిన్నది కోరకూడదు ఎప్పుడు పెద్దది కోరాలి ఇప్పుడు నాకు లక్ష రూపాయలు కావాలని కోరకూడదు ఈ సృష్టిలో ఉన్న సంపదంతా నాదే అనే లెవెల్కి వెళ్ళాలి అంటే ఇదంతా నాదే ఇదంతా నేనే అప్పుడు మీరు ఇంకా తక్కువ దాన్ని తీసుకోవాల్సిన అవసరం అంతా నాదే ఎవరు తీసుకున్నా అది నాదే ఇది అలా ఆ లెవెల్కి వెళ్ళిపో అహం అమా వాటిని చిన్నవిగా తీర్చినంత కాలము బంధమే వాటినే మీరు పెద్దవి చేసి చేసి చేసి అహం ఇదం సర్వం ఈ సర్వము నేనే అనే స్థాయికి మీరు తీసుకెళ్ళారనుకోండి ఆ అహంకే బ్రహ్మానికే సర్వం కల్విదం బ్రహ్మ అహమిదం సర్వం రెండు ఒకటే అయింది కదా ఈ సర్వము నేనే ఈ సర్వము బ్రహ్మయే అహం బ్రహ్మాస్మి కాబట్టి ఆ అహంని ఆ విధంగా దాన్ని పెద్దది చేయాలి కనుక ఈశ్వరుణ్ణి దర్శించాలి అంటే సర్వ జగద్పంగా ఈశ్వరుణ్ణి దర్శిస్తే అది యథార్థమైన ఈశ్వర దర్శనం అంతేగాని మిగతాది ఏది ఈశ్వరుడు కాదు ఆ ఈశ్వరుడు అక్కడ తోట కూర్చొని ఉన్నాడు నేను వెళ్ళి దాండి వాళ్ళని తోసేస్తో వెనక వాళ్ళని నెట్టేస్తో నేను వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాను యాభై రూపాయలు తిక్కొని అని ఆ రకంగా దాన్ని ఆ లెవెల్కి దాన్ని దించేస్తే సో అది అదే ఇట్ ఇస్ అన్ ఆపరేషన్ ఆఫ్ ఎ రిలీజియస్ బిలీఫ్ వస్తువు ఇప్పుడు దానిని మనమేమి చేయాల్సిందేమీ లేదు దాన్ని దాన్ని మెచ్చుకోవాల్సిందే లేదు లేకపోతే తిరస్కరించాల్సిందే లేదు ఎందుకంటే జనాహ సమూహం అలాగే ఉంటుంది కాబట్టి అలాగే అది కాదు భగవద్ దర్శనం ఎప్పటికైనా వీరు యథార్థమైన ఈశ్వర దర్శనాన్ని చేయటానికి ఇది ఒక చిన్న ఎత్తు అని అనుకుంటూ సంతోషపడ్డావే తప్ప వాస్తవమైన దర్శనం అది కాదు వాస్తవమైన దర్శనం ఏమిటంటే ప్రతి కణమునందు వీరు ఈశ్వరుణ్ణి దర్శిస్తారు మనం సమాజాన్ని ఎలా చూస్తాం ముక్కల విడగొట్టి సమాజాన్ని చూస్తాం మహాత్ములు సమాజంలో ఒకే పరమాత్మ యొక్క అంగముగా ప్రదర్శిస్తారు ఒకే పరమాత్మ ఇన్ని రూపాలుగా ఉన్నాడు అని రక్షిస్తాడు మహాత్ములు అదే కాబట్టి ఈ బ్రహ్మాండమునంతా వ్యాపించి బంగారం ఎలా అయితే ఆభరణ ప్రపంచ రూపంగా ఉందో అంటే ఇప్పుడు ఆభరణములన్నింటి రూపంగా ఉన్న మొత్తం బంగారం నేను ఒకసారి కలగతో చూడాలి అన్నట్టు సంథింగ్ లైక్ దాట్ యూ కెన్ ఇమాజిక్ ఈ కరకములు తరంగములు చిన్నవి పెదవి గొడవలు వీటన్నింటి రూపంగా ఉండే ఆ మహాజలతత్వం అంతా ఒక్కచోట ఒక్కసారి ఉండాలండి నేను అన్నట్టు ఆ రకంగా అది ఆయన కోరిక అలా ఉండాలి నాకు ఆత్మజ్ఞానము కలుగవలేదు అని కోరుకుంటాను నేను సర్వమును ప్రేమించేటువంటి ఆ ప్రేమ లక్షణాన్ని నేను పొందాలి అని కోరుకున్నాను సర్వ జగత్తునందు నేను ఈశ్వరుణ్ణి దర్శించే భాగ్యం నాకు కావాలి అనే కోరిక ఉన్నాడు ఎందుకంటే అటువంటిది కోరిక అర్జునుడు వ్యక్తం చేస్తున్నాడు వ్యక్తం చేస్తూ అంటున్నాడు అర్జున వాక్య మదనుగ్రహాయ పరమం గుహ్య అధ్యాత్మ సంతం యత్వోక్తం వచస్తేన మోహోం జగతో మమ హే శ్రీకృష్ణ నీవు పలికిన పలుకుల చేత నా అజ్ఞానము దూరమైనది మోహము అజ్ఞానం దూరమైనది మోహము అంటే చూడండి మోహ వైచిక్ే అనేది అతనుంచి వచ్చినది అంటే ఏది అది కాదో దాన్ని అది అది భ్రమకుడుతూ దాన్ని మోహముట దాన్ని చూసి పావు అనుకుంటే అది మోహం ఇప్పుడు మన జీవితంలో ఈ మోహం అనే పదాన్ని నేను కొంచెం వ్యాఖ్యనం చేసుకోవడం అవ్వట్ ఎందుకంటే మనలో ఉన్న మోహాన్ని మనం గుర్తుపడాలి తన కోపమే తన శత్రువు అని సాధువు అలా ఆ విధంగా మన అజ్ఞానము మన శత్రువు మన అజ్ఞానాన్ని మనం తోగటమే ప్రయత్నం చేయాలి కానీ ఇంకా మిగతా ప్రయత్నాలన్నీ కూడా అవి అసందర్భం లేని ప్రయత్నంలే మొట్టమొదటిగా నీ అజ్ఞానాన్ని నీకు దూరం చేసుకోవాల్సి ఉంటుంది మన జీవితంలో మోహము యొక్క పాత్ర ఏంటి ఏ అంశాలలో నా యొక్క మోహము కాలదు అని గుర్తుపట్టుకుని దాని అంతని తీసుకురాల్సి ప్రయత్నం చేయాలి ఉదాహరణకు ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు నా ముందు జగత్తు వేరే ఈశ్వరుడు కంటే వేరే ఉంది మోహము అలా అనుకుంటారా లేదా తర్వాత ఈశ్వరుడు నాకంటే భిన్నంగా ఉన్నాడు మోహము జగత్తులో ఉండే పదార్థములు సత్యము మోహము జగత్తు సత్యము అంటే మోహము ఆనందము జగత్తులో ఉండేటువంటి పదార్థములై ఉండు అంటే ధనములు ఉండు భోగ విషయములై ఉండు గూ మోహము వీళ్ళు శత్రువులు వీళ్ళు మిత్రులు మోహము ఎందుకంటే అందరి ఒకే పరమాత్మ ఉన్నారు అది మీరు విస్మరిస్తే కానీ మీరు శత్రువులను మిత్రులను దర్శించటం కూడా కొంతమంది నాకు శత్రువులు మిగిలిన కొంతమంది మిత్రులు మిగిలిన శత్రువులు అని ఆ మీరు దర్శించారు అంటే అది మోహము ఎందుకంటే దెర్ ఈజ్ నో ఫ్రండ్ దర్ ఇస్ నో ఫోర్ దెర్ ఈజ్ ఓన్లీ డివినిటీ దట్ ఈజ్ ది ట్రూత్ కాబట్టి ఈ విధంగా మీరు మనము మొహాన్ని పొందే అవకాశాలు చాలా ఉంటాయి ఈ మోహము తొలగిపోవచ్చు ఏమంటే మిగతా వాటికి కంగారు లేదండి జీవితంలో మిగతా వాటికి వేటికి కంగారు లేదు ఈ మోహాన్ని తొలగిపోయే ప్రయత్నం దానికి నిన్ను ప్రాధాన్యం ఇవ్వాలి ఇది నాకు నచ్చిన దృష్టాలు మీరు తెలవంగా నిద్రలేశారు ఏమంటే ఇప్పుడు అర్జెంటుగా ఒక కాఫీ తయారు చేసుకు తాగాలి ఎందుకంటే ఇట్స్ నైస్ టు హ్యావ్ కఫీ ఆర్ టీ అయితే మీరు ఏం చేయాలి మొట్టమొదటి స్టవ్ కలిగించి నీళ్లు పొయ్యి మీ పెట్టాలా లేకపోతే మొట్టమొదటి దీపం వేయాలా ఏం చేయాలి మీరు దీపం దీపం వేస్తే ఎలా దీపం వేస్తే కడుపుని ఎండుకుందా కాఫీ పెట్టుకుని అయితే కడుపుని ఎండుకుంది కానీ దీపం వేస్తే కడుపుని ఉండదు కాబట్టి దీపాన్ని కంగారు అని మీరు టీ తయారు చేయడం ప్రారంభించుకోవాలి అప్పుడు గోడకి తలకాయ తగిలే అవకాశం ఉన్నది కాలుకేదో చెప్పం ఏదో తగిలి బోర్ల పడే అవకాశం ఉన్నది ఇన్ని దోషాలు వస్తాయి టీ పెట్టుకోవాలని తాగాలనే ఆకాంక్ష మంచిది కానీ దానికన్నా అన్నిటికంటే ముందుగా అన్నిటి ముందు చేయాల్సిన పని ఏమిటి దీపం ఏంటి దీపం తర్వాత మీరు టీపెట్లు తాగొచ్చు ఇష్టం తీసుకోవాలి కోవచ్చు అయితే ఇటువంటి ప్రచారం చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఫస్ట్ జీవితంలో మొట్టమొదట మనిషి చేయాల్సిన పని ఒకంటే అజ్ఞానం అనే చీకటని పార్పు వాళ్ళ కొంతమంది ఎలా ఉంటారంటే ఈ అజ్ఞానానికి కంగారు లేదండి చాలా అర్జెంటు పనులు అక్కడ గొప్ప రెండు పోయి అర్జెంటు ఉంటే అజ్ఞానం భారపు వాళ్ళని కంగారు పెడతారు ఏమిటి అంటే ఇప్పుడు తన అజ్ఞానంలో ఉండి ఇతరులను ఏమి ఉద్ధరిస్తారు స్వయం కన్ఫ్యూజ్డ్ వరాలు కన్ఫ్యూజ్ అయ్యతి సో కాబట్టి మోహమును తొలగించుకుంట ఇది ప్రప్రథమ తత్వం అది ఎలా తొలగుతుంది మోహం తొలగడం అంటే ఎలా తొలగుతుంది ఇప్పుడు అడ్డానికి పట్టిన మచిలి పోవాలనుకోండి తడి వస్త్రం విషులు చూడిస్తే మనస్సుకు పట్టిన మకిలి మోహం అది ఎలా పోతుంది అంటే శాస్త్రము యొక్క వచనమును శ్రవణం చేయటం ద్వారా శ్రవణం చేయాలి మననం చేయాలి నిధుధ్యాస్తం చేయాలి దాని మీద కాంటర్ప్రేట్ చేయాలి ధ్యానం చేయాలి కాబట్టి ఆ విధంగా బుద్ధికి బుద్ధిలో చేరిన మాలిన్ మేము కాబట్టి శ్రీకృష్ణ నీవు చెప్పిన పలుకులు నీ మాటలు ఎంత గొప్పవంటే వాటి కారణంగా నా హృదయంలో ఉన్నటువంటి ఈ లోహమంతా తొలగిపోయినది నీవు అయితే శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఏంటి ఎటు త్వయా ఉత్తం ఏమిటి చెప్పాడంటే పారం గుహ్యం ఇట్ ఈజ్ ది గ్రేటెస్ట్ సీక్రెట్ ఇప్పుడు గుహ్యం అంటే సీక్రెట్ రహస్యము అనే పదాన్ని శాస్త్ర సందర్భంలో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి రహస్యము అంటే ఇప్పుడు మన సమాజంలో ఈ రహస్య పదాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం చూసి అనేక వికృతులు నిర్మాణం అయ్యాయి ఇప్పుడు మీరు చూడండి ఒక ఆయుర్వేదం మందు ఉందనుకోండి ఇది మా నాన్నగారు నాకు చెప్పారు నేను నా కొడుకు చెప్తాను ఇంకెవాళ్ళకి ఇది తెలియకూడదు ఇది రహస్యం అలా రహస్య పదాలు రహస్య అలాగే అర్థం చేసుకున్నారు ఇప్పుడు పంచాంగం గురించే ఒక సూత్రం ఉందనుకోండి ఇది మా తాతగారు మన ఆయన చెప్పారు మా ఆయన గారు నాకు చెప్పారు నేను నా కొడుకు చెప్తా ఇంకెవరికి చెప్పబో ఇది రహస్యం అంటే ఏదో ఒక కుటుంబం వాళ్ళు దాచిపెట్టుకునేటువంటి ఒక విలువైనది అది రహస్యం దాంతో ఏమవుతుంది వీడి దగ్గర ఆయుర్వేద మంది వీళ్ళు వేళ నాన్నగారు చెప్పారు తెలుసుకున్నాడు వీడు కొడుకేపోతే దద్దమ్మా వాడికి తెలియదు చెప్పినా తెలియదు దాంట్లోనే వీరి కొడుకు తప్పిండి ఎవరికీ చెప్పడం ఆ కొంకేమీ తెలియదు స్వయం మూర్ఖ సో అక్కడితో ఆ సత్యము సమాజానికి అందకుండా పోతుంది రహస్యం పేరుతోటి మీరు సత్యాన్ని పోగొట్టుకున్నటువంటి ఒక దుస్థితి నిర్మాణం అవుతుంది రహస్యం అంటే అది కాదు రహస్యం అంటే ఏమిటంటే చాలా విలువైనది కష్టపడితే కానీ దొరకని ఇది వజ్రం వజ్రం వజ్ర కరువులో ఆనందపదో వజ్రాలు ఉంటాయి కానీ ఎలా ఉంటాయి రహస్యంగా ఉంటాయి రహస్యంగా ఉంటాయి అంటే ఏమిటి ఎవరు కాదు ఇప్పుడు అంతటా ఉంటాయి ఎవడైనా వెతికి పట్టుకోవచ్చు ఎవరికైనా అది రహస్యం సో శాస్త్రీయమైన సత్యము రహస్యము అంటే ఏమిటి ఎవరో కొంతమంది సెలెక్టెడ్ పీపుల్కి మాత్రమే అది దొరకాలి ఎవరికి దొరకకూడదు అని కాదు వాళ్ళ అధికార సంపద కలిగి దానికోసం శ్రమించి దాన్ని వెడిచి పట్టుకున్న వాడికి దొరుకుతుంది లేకపోతే దొరకదు వజ్రముల గనిలో వజ్రము పట్టు అలా వజ్రాన్ని అలా వజ్రం కోసం ప్రతి రాయి వెతు దాన్ని సానపడుతూ అలా వాళ్ళు రోజు రాళ్ళు వెతుకుతూ ఉంటాడు సడన్గా వాడుకో రాయి వజ్రంలో అది రహస్యం అంటే ఈ రహస్యాలు మూడు రకాలు గుహ్యతమం పరమం గుహ్యం అంటే సుప్రీం సీక్రెట్ నార్మల్గా కర్మకాండలకి సంబంధించిన విజ్ఞానము అది రహస్యం ఏ కర్మ ఏ విధంగా చేయాలి అనేది ఆ పండితుడికి మాత్రమే తెలుస్తుంది సామాన్య జనులకు తెలియదు ఆ విధంగా అది కర్మశా కర్మశాస్త్రానికి సంబంధించిన విజ్ఞానము రహస్యం ఉపాసనకి చెందిన విజ్ఞానము మరింత రహస్యం ఎందుకంటే కర్మ తెలిసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ ఉపాసనా రహస్యాలు తెలిసిన వాళ్ళు చాలా అతి కృపంగా ఉంటారు కాబట్టి అది మరింత రహస్యమే ఆత్మస్వరూప జ్ఞానము రహస్యాది రహస్యం ఆత్మస్వరూపము అని తెలిసిన వారు చాలా కొద్దిమంది ఈ రహస్యం ఏంటంటే ఇది బట్టబయలు రహస్యం మీకు ఒక దృష్టాంతం చెప్తారు ఎలాగంటే మీ ఈక్వల్ రాసి మీరు రోడ్లకు అర్థంగా మీరు బ్యానర్లు కట్టవచ్చు మన బ్యానర్లు కడుతూ ఉంటారు చూడండి ఫ్లెక్సీలు కట్టచ్చు మాములుగా ఆ ట్యాంక్ బండ్ల మీద ఒక అలంకారాలు కాకతీయ శిల్పము అలంకారాలు స్తంభాలు ఉంటే వాటి అన్నింటికీ ఫ్లెక్సీలు ఆ శిల్పము మీకు ఏం కనపడదు రాజకీయ నాయకులు బొమ్మలు సో ఆ విధంగా ఫ్లెక్సీలు పెట్టిన మీరు ఆ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర మీకువల్టే అవి తీసుకు అని పెట్టేసాం పెట్టేస్తే అది అలా అంత బట్ట బయలు రహస్యం ఈ ఆత్మస్వరూపం అట్లుంది ఇది రహస్యం భగవద్గీతనుండాలే ఉపనిషత్తులు ఉండాలి అసలు శంకరుణ్ణి ముట్టుకుంటే అంతటా అదే అందరూ ఆత్మస్వరూపుడే ప్రతివారు ఆత్మస్వరూపుడే ఆత్మస్వరూపము కానిది ఏది లేదీ లేదు అయినా అది రహస్యం అది రహస్యం అంటే అది తెలుసున్నారు వారు అత్యల్పంగా ఉంటారు అది చాలా రహస్యాతి రహస్యం అది ఆ విజ్ఞానాన్ని నేను నాకు బోధించినావు దానికి ఈ రహస్యానికి ఈ అతి రహస్యం రహస్యాతి రహస్యం దీనికి ఒక పేరు ఏమిటంటే ఆ పేరు అధ్యాత్మ విద్య అధ్యాత్మ సముజీతం పదో అధ్యాయంలో శ్రీకృష్ణుడు అధ్యాత్మ విద్య విద్యా విద్యలోకి రా నేను అధ్యాత్మ విద్యను అని చెప్పాడు అంటే లౌకిక విద్య కంటే కర్మకాండ అనే విద్య కంటే అనే విద్య కంటే కూడా అత్యంత శ్రేష్టమైనది చాలా విలువైనది మనిషిని సంసార బోధం నుంచి విముక్తము చేసేది ధ్యాత్మ విద్య విద్యలలోకెల్లా అది గొప్ప విద్య చాలామంది ఏమనుకుంటారంటే విద్య గొప్ప విద్య ఏమిటంటే దేవుని విద్య గొప్ప విద్య అనుకుంటారు దేవునికి చెందిన విద్య గొప్ప విద్య దేవుని అనేది గొప్ప విద్య కాదు ఉపాసనాలు చేరి బ్రహ్మ విద్య దానికంటే గొప్పదేవితంటే ఆ దేవుడే సకల ప్రాణములందు ఆత్మరూపంగా ఉన్నాడు నాయందు కూడా అని దర్శ అని తెలుసుకుంటే రహస్యం ప్రత్యేక భిన్న బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మ జగత్కారణం ఆ జ్ఞానం కాదు జగత్కారణమైన బ్రహ్మ నా స్వరూపమే ఆత్మరూపముగా దగ్గర అది రహస్యం అత్యంత అధ్యాత్మ విద్యార్థి కాదు శ్రీకృష్ణుడు బయట ఉంటే బయట ఉన్నాడు గొప్పవాడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు మురళ కొట్టుకున్నాడు పింఛం పెట్టుకున్నాడు డాన్స్ చేశాడు పాత పాడు అది విద్య కాదు అది అది ఒక రకం విద్య ఉపాసనా విద్య మీరే అసలు విద్య ఏమిటంటే ఆ శ్రీకృష్ణుడే నా హృదయంలో ఆత్మరూపంగా సకల ప్రాణుల హృదయంలో కూడా అహమాత్మ ఉడాకేశ సర్వభూతాశయ స్థిత సౌరధ్యయచ్చింది ఉన్నాడు ప్రకాశిస్తున్నాడు ఇప్పుడు శ్రీకృష్ణుడు సగల ప్రాణ హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తున్నాడు అంటే మీరు ఇంకీ డాన్సు డ్రామా ఇవన్నీ నిలబెట్టాల్సి ఉంది ఇంకా వాటినే పట్టుకుంటే ఆత్మస్వరూపంగా ఎలా అనుకుంటుంది ఈ మురళిను పింఛము దాంతో ఆత్మ ఎలా ఆత్మ అంటే దానికి మురళిలు పింఛాలు ఉండవు అదే పట్టుకుంటాడంటే అధ్యాత్మ విద్య అవ్వదు అర్థమైందండి కాబట్టి మురళీపించము అంతవరకు బానే ఉంది ఉపాసన వరకు బానే ఉపాయి బట్ ఏ పాయింట్ కమ్స్ వెన్ యువ్ నామరూపండ్ నామరూపాల్ని విడిచిపెట్టి ఆత్మతత్వాన్ని చేరుకునే స్థితికి మీరు వెళ్ళాలి అప్పుడు ఆ విద్యకే ఆధ్యాత్మ విద్య మీరు మురళీపించము అలాగా అంత మాత్రమే పెట్టుకున్నారనుకోండి దాన్ని పురాణ విద్య అన్న ఆలోచన దానికోండి దానికే ఒక స్థానం ఉంటుంది ఇప్పుడు ఒకటో తరగతికి ఒక స్థానం ఉంటుంది పదో తరగతికి ఒక స్థానం ఉంటుంది ఎన్నోకో స్థానం ఉంటుంది పిహెచ్డీ కో స్థానం ఉంటుంది అలా సో కనుక అధ్యాత్మ విద్యా విద్య ఆ విద్యలోకి రాజు అధ్యాత్మ విద్య ఆదులో ఆ విద్య ఆత్మతత్వం అని చెప్పినావు అహమాత్మా రాకే సాహిత్యాది వచనములలో నేను విశ్వభ్యాహము ఏకాంక్షణ ఇత్యాది వచనములలో నీవు చెప్పినావు దాంతో నా వృణ మోహము తొలగిపోయినది అనే ఆ వాక్యం ఎందుకు చెప్పాడంటే ఎందుకు చెప్పాడండి శ్రీకృష్ణుడు మదనుగ్రహ అతను చూడండి ఇప్పుడు ఉపదేశం శాస్త్రం యొక్క ఉపదేశం చెప్పే సందర్భాలలో ఒకడు ధ్యానం కోసం చెప్తాడు ఇంకొకడు కీర్తి ప్రతిష్టల కోసం చెప్తాడు టీవీలో లేకపోతే కెమెరాల ముందు చెప్తే పది మందికి తెస్తే అటువంటి కీర్తి ప్రతిష్టల కోసం చెప్తాడు ఇంకొకడు ఊసుపోక చెప్తాడు బోల్ గాలిలో కూర్చొని ఒక కాలక్షేపం అవుతుంది మంది ముఖాల్లో చెప్తాడు ఇలాగా లోకంలో అదే సరిగ్గా చెప్పిన సందర్భంలో కూడా సరిగ్గా సరిగ్గా చెప్పాననే ప్రతి సందర్భంలోనూ సరిగ్గా చెప్తున్నాడా అని అనుకోవడానికి లేదు లోకంలో చాలా సాహసంతో గంభీరంగా లోకప్రియంగా చెప్పేవాడు సరిగ్గా చెప్తున్నాడా లేదా అన్నది అది మీరు కొంచెం వాటర్ చేసి తెలుసుకోవాల్సిన విషయం అప్పు ఆయన చెప్పేస్తుంటే లక్షల ముందు చూసిస్తున్నారని ఇంకే ఉంది అది అలా పద్ధతి కాదు అది తెలుగు తక్కువ తన అది పద్ధతి కాదు పద్ధతి ఆయన ఏమి చెప్తున్నారు ఎక్కడి నుంచి చెప్తున్నారు ఎలా చెప్తున్నాడు మీరు విమర్శ చేసి చూసుకోవాల్సి ఉంటారు ప్రతి చేప ముందు మింగినట్టుగా ప్రతి మాటాలను చేస్తూ ఉంది కానీ విమర్శన ధోరణతో విమర్శ అంటే పరిశీలన అని అర్థం ఏ తత్ర బ్రాహ్మణ ఆ సమ్మనుషీల విమర్శ పరిశీలన చేసే స్వభావం ఎనివే కాబట్టి లోకంలో ఈ అధ్యాత్మ విద్య కానీ మరో విద్య కానీ పురాణ విద్య కానీ అనేకమంది చెప్తారు అనేక హేతువులతో చెప్తారు రకాలన్న ఇన్స్పిరేషన్ పలు రకముగా ఉంటాం ఏ ఇన్స్పిరేషన్ ఖాతైన ఇన్స్పిరేషన్ ఏమిటంటే లవ్ ప్రేమతో చెప్పాలి ప్రేమ కారణంగా చెప్పాలి అర్జునులకు ప్రేమ కారణంగా డిపెండ్ అండి నిన్నే సఖైతం దృష్టి శ్రీకృష్ణులకు అర్జునుని ఎంతో అపారమైన ప్రేమ ఆ ప్రేమను ఎలా చూపించాడు మా తాతకి నేను అంటే చాలా ఇష్టం నాకు పది రూపాయలు చెడు నేను చేయటప్పుడు అలా పది రూపాయలు చెడు కాబట్టి తాతక మనవడ ఆయనకి చాలా ఇష్టం ఉండే ఎందుకంటే ఎగ్ఞాన బంగారం పెట్టాడు ఇది దానినట్టుగా అరకడం భూమి కూడా నశించాడు ఎంత ప్రేమ కూతుడంటే అనుకుంటాడు అదే ప్రేమ ఈ అరకరం భూమి ఈ వంద కుల బంగారం పీకికి ఉరిత్రాలు ప్రేమ కాదు ఉరిత్ర అదే ప్రేమ అంటే వికల్పురా ప్రేమంటే ఆత్మస్వ ఆత్మస్వరూపాన్ని చెప్పి కేవలము ప్ర ఎదుటివాడి యొక్క అనుగ్రహం అభివృద్ధి కోసం వికాసము కోసం చెప్తున్నాడు అది ప్రేమ మా చిన్నప్పుడు వాళ్ళు లెక్కల నష్టాలు లేదు అప్పుడప్పుడు ముట్టిదారు కూడా విషయంలో కొట్టివారు చెప్పకే కానీ ఆయనకి పిల్లలంటే మహాప్రేమ పిల్లల గాయనంటే మహాభీతి దండపాని కరెక్ట్గా చేస్తూ కొట్టుకుని వచ్చేవాడు పేపర్ ఎండపాడి అంటే బెదిరిపోయేవాడు కానీ ఆయనకి పిల్లలంటే వెళ్ళి ప్రేమ మరి కొడుతున్నాడు అంటే అందుకోసమే కొడుతున్నాడు ఆ ప్రేమ కోసమే ఆయన శిక్షి లెక్క ఆయన ప్రేమ అలాంటి వీళ్ళందరినీ ఇప్పుడు ఈ మ్యాథమెటిక్స్లో తీర్చి దిద్దేసి వీళ్ళందరూ తొంభై మార్కులు మార్కులు డెచ్ పరీక్ష పర్సైపోవాలి ఎస్ఎస్ఎల్స్ మ్యాథమెటిక్స్ ఎప్పుడు భయం వేసేది ఆయన తప్పు చేస్తే చెవి తిప్పి ఉండదు ప్రేమ కాబట్టి సో ఈ పాయింట్ ఇది కొట్టడం పాయింట్ కాదు ఈ రోజుల్లో కొట్టకూడదు ఏదైనా ఆ రకమైన డైరెక్షన్లో ఉండదు సో ఏదో దృష్టాంతంతో చెప్పాలి శ్రీకృష్ణుని ప్రేమతో చెప్పాలి ప్రేమ తప్ప ఇంకా మరొక హేతు ఉన్నట్లయితే అది కాలుష్యమే కేవలము ప్రేమతో ఆత్మస్వరూపాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడి కొరకు చెప్పినాడు అదే అంటున్నాడు నన్ను అభ్యం చుట్ట కొరకు నీవు చెప్పేటివి భాష్యం అదనుగ్రహాయ మమ అనుగ్రహాధం అంటే నన్ను అనుగ్రహించుట కొరకు మమ అంటే షష్ఠీ షష్ఠీకి ద్వితీయ కర్తృకర్మణో కృతి అనే సూత్రం చేత కర్మార్థంలో షష్ఠీ సో అనుగ్రహాన్ని ఏది రతం దాన్ని బట్టి మమాని షిష్ఠి భక్తికి తెలుగులో వచ్చేప్పటికి నమ్ము అని ద్వియాభక్తి కింద అర్థం కర్మ కర్మార్థం నన్ను అనుగ్రహించటప్పు పరం నిరతిశయం గుహ్యం గోప్యం ఇది రహస్యం ఎటువంటి రహస్యము చాలా ఉన్నాయి రహస్యం కర్మలో యజ్ఞానా కర్పూల్లో ఉండే సూక్ష్మమైన అంశములు రహస్యంగా ఉంటాయి ఎవరో విద్వాంసులు కొద్దిమంది మాత్రమే తెలుసుకోగలుగుతారు ఇది రహస్యం సో ఇది రహస్యాకి రహస్యం రహస్యంలో కల్లా రహస్యమైనది ఆత్మ విద్య ఆత్మస్వరూపం ఎందుకంటే జగత్తంతా కూడా ప్రతి ప్రాణి ఆత్మస్వరూపమై ఉంటుంది కానీ సర్వ హృదయంలో ఆత్మరూపంగా పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నాడు అని తెలుసుకోవడము అత్యంత క్లిష్టమైన విషయం అది వజ్రాలను దొరికించి ఉన్నట్టే కోహినీరు వజ్రాన్ని దొరికించుకున్నట్టే వజ్రాల కోసం వేటాడంతో విసులతో పోహినూరును దొరికించుకుంటే ఎలాగో అలాగే విజయవాడ పరమం గుహిని అధ్యాత్మసం ఆత్మానాత్మ వివేక విషయం అంటే జ్ఞానము అంటే ఆత్మ అనాత్మ వివేక జ్ఞానమే ఆత్మ జ్ఞానం అంటే వేరే ఏమీ ఉండదు ఏది ఆత్మ కాదు చెలుగుతే ఆత్మ ఇప్పుడు దేహం ఉండవనుకోండి దేహం ఎందు ఆత్మ భావన అది మోహం దేహము అనాత్మ మనస్సు అనాత్మ బుద్ధి అనాత్మ అహంకారం అనాత్మ అహం అహంకారం ఈగో అది ఆత్మ కాదు సో ఈ విధంగా మరైతే ఆత్మ ఏమిటి ఆత్మ యొక్క మేము కదా ముందు ఆత్మ ఏది కాదు తెలుసుకోండి ఆత్మ మీరే మిగులు అనాత్మ తిరస్కారం చేసిన వెంటనే మిగిలి ఉండేదే ఆత్మ కాబట్టి ఆత్మానాత్మ వివేక వివేకము అద తేడాగా తెలియక విచిర్ పే అనే ధాత్వం నుంచి వచ్చింది విచిర్ విచ్చిర్ నుంచి వివేకం ఎలా వచ్చిందని మీరు కండాల పడదు విచిర్ ద్విత్వం వస్తుంది అభ్యాసం ఆ మొత్తం విచిర్లో మీ ఒక్కటే మీరు విచ్చిరు పోతుంది సో అప్పుడు వి విచ్ అని ఇల్లు ఇల్లు ఎక్స్ విచ్ అని ఉంటుంది ఆ యొక్క గుణం వస్తుంది చకారానికి అభ్యాసే చర్చ కకారం వస్తుంది ఆ రకంగా అది వివేకము కాబట్టి వివేకము అనే పదము విచిత్ అనే తత్వం నుంచి వచ్చింది విచిర్ అంటే పృథద్భావే తేడాగా తెలుసుకోవాలి తేడాగా తెలుసుకోవాలి మట్టిని బెల్లాన్ని తేడాగా తెలుసుకోవడం తెలుసుకోవాలి ఎందుకంటే బెల్లం కూడా ఒక రకం మట్టిలాగే ఉంటుంది ఇది మట్టిలాగి మట్టి పెట్ట ఎవరు పెట్టారు వాళ్ళకి అవతర భావిస్తారనుకోండి అదే వివేకం లేదనమాట అది మట్టిలో భావిస్తారు ఈరోజు అని అక్కడ ఎవడో మట్టి పెట్ట పెడితే ఈ బాగుంది లోట్లో వేసుకున్నారనుకోండి వెళ్ళవని వెళ్ళవరుకులు నోట్లో వేసుకుంటే అప్పుడు అవివేకం మట్టి అలుపులు బెల్ల ముక్కుని అవతలు భావించితే అది అవివేకం మనుషులు సరిగ్గా ఈ రెండు చేస్తూ ఉంటారు అవివేకం ఈ అవివేకానికి దృష్టాంతం ఇస్తారు కాళ్ళ కాలకు వచ్చింది కంటికి ఏదో సమస్య వచ్చింది కడుపులో పోట్లు వచ్చాయి రెండు వస్తే పూర్వం అన్నిటికీ ఒకే డాక్టరు అంటికి వాడే కడుపుకి వాడే కాలుకి వాడే కేశాలకు కూడా వాడే ఒకే డాక్టర్ ఉండి వాడు ఇంతమంది డాక్టర్లు ఎక్కడ ఉన్నారు ఇన్ని స్పెషలైజేషన్స్ స్పెషాలిటీస్లో సబ్ స్పెషాలిటీస్ ఉంటాయి విధంగా కాబట్టి ఆర్థోపీడిక్స్లో ఆర్థమెటిక్స్ అంటే ఎముకల వ్యాధి నిపుణుడు ఎముకల వ్యాధి నిపుణులలో యాంకిల్ నిపుణుడు సబ్స్పెషాలిటీ వాడు యాంకిలే చూస్తాడు అలా కూడా కొట్టారు డాక్టర్లు ఇది కాబట్టి ఫోర్ ఫిజిషియన్ ఒకడు ఆ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళేవా ఎలా వచ్చావంటే చూడండి నాకు కళ్ళు కావట కడులో ఓకే ఆయన రెండు మందులు ఇచ్చాడు కడుపులో కోట్లకి వీరి మందులు కళకళకి ఈ వద్దు కట్లో వేసుకో అది ఇదో సీసా అదో సీసా ఇచ్చి జాగ్రత్తగా లేబులు వేసి ఎలగా ఉన్నది మొట్లో పోసుకో తెలగా ఉన్నది రెండు చుక్కలు కంట్లో వేసుకో అని ఇచ్చాడు ఇస్తే వీడి ఇంటికి వచ్చి ఆ కంట్లో వేసుకోవాల్సింది మొట్టలో పోసుకున్నాడు మోట్లో పోసుకోవాల్సింది కంట్లో వేసుకున్నాడు ఇది ఆత్మ అనాత్మ అవివేకమైన లోకమే దేహమే ఆత్మనుకుంటాడు ఆ చైతన్యం ఆత్మ అని తెలుసుకుని కూడా తెలుసుకో ఈ ఆత్మ అనాత్మ వివేకంను బోధించే చక్కటి వచనం బోధ ఎదుగలదో దానికే అధ్యాత్మ విద్య అని చెప్పారు అటువంటి అధ్యాత్మ విద్యను బోధించినావు ఈ శ్లోకాన్ని గుర్తు చేసేద్ద చో వాక్యం నీవేవైతే వాక్యములను పలికివో తేనా ఆ పలుకుల చేత అంటే తే వచసా అంటే నీ యొక్క మాటల చేత నా మోహము పోయినది అని అనుకుంటా మోహతో మా నా యొక్క ఈ అజ్ఞానము ఈ అమోహము తొలగిపోయినది అంటే అవివేక బుద్ధి అపగత్య అవివేక బుద్ధి అంటే ఏమిటి మన చుట్టూ జగత్తుల్ని దేవుడు ఎక్కడో పై ఉన్నాడు లేకపోతే దేవుడు రాకంటే భిన్నంగా సపరేట్గా ఉంటాడు అని ఈ విధంగా ఆత్మ అనాత్మ వివేకము లేని ఆలోచన తలంపు ఆ తలంపుతో చేసే కర్మలు ఆ ఆ రకమైన అజ్ఞానం నుంచి వచ్చే ఆలోచనలు సంకల్పములు మాటలు అంతా ఆ జ్ఞానము అవివేకము వ్యామోహము అది వీడికి మూలంలో అవివేక బుద్ధి మీరు గమనించాలి మాట స్పీచ్ ఈ థాట్ నుంచి ముట్టుకుంది మాట్లాడుతున్నారు అంటే అది రొట్ల వచ్చేస్తుందనుకోకూడదు ఇది ఏ సంకల్పం నుంచి గుర్తుకొస్తుంది అంతేకాదు చేసే ప్రతి పని కూడా థాట్ నుంచి కూర్చుంది ఉంది అసలు దాన్ని గమనించాలి నేను చేసే ప్రతి కర్మ ఆ సంకల్పం నుంచి థాట్ నుంచి కుడుతుంది అని ముందు తెలుసుకోవాలి అంతే కానీ నేను చేసే కనుక వాడు ఎవరైనా చెప్పాడు నేను చేస్తున్నా అలా కాదు సరే చెప్పేవాడు చెప్తారు అది లేదా యాక్షన్ కమ్స్ ఆరిజినేట్స్ ఫ్రమ్ థాట్ అండ్ స్పీచ్ ఆరిజినేట్స్ ఫ్రమ్ థాట్ మీకు యాక్షన్లో కానీ స్పీచ్లో కానీ శుద్ధి ఉండాలి అంటే అది థాట్లో శుద్ధి ఉండాలి థాట్లో శుద్ధి లేకుండా స్పీచ్లో శుద్ధి రావాలి హైపోక్రసీ అయిపోతుంది యాక్షన్లో అసలు రావు కాబట్టి అవివేక బుద్ధిలో మాలిజం ఎప్పుడైతే వచ్చేసిందో ఇప్పుడు ఎలాగంటే నోట్లో విషపు గూలిక పెట్టుకుని కూర్చుంటే మీరు పెరుగు తింటే ఆ పెరుగు విషం అవుతుంది లడ్డు తింటే లడ్డు విషం అవుతుంది తేనె తింటే తేనె విషం మీరు ఏది తింటే అదే విషం అయిపోతుంది ఎందుకంటే నోట్లో విషం ఉండకూడదు అదేవిధంగా బుద్ధి ఎప్పుడైతే అవివేకము నెలవోతున్నాడో అప్పుడు వారు మాట్లాడే ప్రతి మాటలోనూ అజ్ఞానమే తొలగిస్తలాడుతూ ఉంటుంది తెలిసిపోతుంది ఏదో చెప్తూ ఉంటాడు మనం వింటూ ఉంటాము తెలిసిపోతుంది అయ్యా ఈయనకి తత్వం తెలియదు అని మనకు అర్థమవుతుంది ఏదో కళా పథకాలే ప్రభుత్వం తప్ప తత్వం తెలుసుకున్న మాటలు కావు అని తెలిసిపోతుంది అలాగే చేతలు ఉంటాయి ఆ చేతల్ని చూస్తే ఏదో ఏదో ప్రాజెక్టు ఇవ్వాలి పెడతారు ఆ ప్రాజెక్టు ఆ హడాల్ని చూస్తే ఏదో అజ్ఞానే ఆలోకం జ్ఞానం తైలం శ్రద్ధి జంట వాహనం దండం పెట్టుకోవాల్సింది తప్ప యూ కెనాట్ డూ ఎనిథింగ్ ఎందుకంటే ఈ ఎంటైర్ ప్రాజెక్టుకి మూలంలో అజ్ఞానం ఏదో ప్రాజెక్టు మొదలు పెడుతుంది ఏదో ఐదు వందలు అడుగులు ఇస్తూ హనుమంతుడు ప్రతిస్తానంటే ఎందుకు ఐదు వందలు అడుగులు ఇస్తూ హనుమంతులున్నా హనుమంతుడు సాగునట్టు ఏదో సంథింగ్ కుర్చినా కుచ్చి ఏదో సమ్ ఐడియా ఆ జిల్లాలో ఉన్న హనుమంతుల కంటే మా జిల్లాలో హనుమంతుడు పొడుగు ఎక్కువ ఉండదు బాయ్ బాయ్ బాయ్ ఇలాంటి వరి సార్ సో ఇలా ఏదో ఉంటుంది బెల్జియంలో ఉంటుంది సంసారంలో సంసారంలో ఎలా ఉంటుందంటే వాడి బిల్డింగ్లో కంటే నా బిల్డింగ్ పెద్దది ఉండాలి లేదా వాళ్ళు పెట్టుకున్న నగల కంటే మేము ఎక్కువ నగలు పెట్టుకోవాలి పోనీ ఏదో ఇది సబ్థింగ్ లేదా వాళ్ళు వేసుకున్న షర్ట్లు కంటే కొత్త షర్ట్ మీద వేసుకోవాలి సిటిట్యూన్ వరల్లీనెస్ అజ్ఞానం అవివేకము బుద్ధిలో ఉన్నప్పుడు ఆ అవివేకము చేష్ట వ్యక్తమవుతోంది కాబట్టి బుద్ధిలో ఉండే అవివేకం తొలగిపోతే వాక్కు చేష్ట శుద్ధమైపోతాయి ఆటోమేటిక్గా కాబట్టి నా యొక్క ఉదయం నుండే అవివేకం తొలగినది అని అర్జునుడు ఆనందపడుతూ ఉన్నాడు చాలా మంచి శ్లోకం ఓంశి शरीर को शरीर को समर्पण वस्तु शरीर जीवन